కీర్తన ఏడు పూచిన ఈ దేహము పువ్వుగాని పిందెగాని చేతనెవ్వరికి చెప్పనోప ప్రియము పుట్టించిన దైవము పూరిమే పునామము పట్టిన పూర్వకర్మము పాసిపోయీనా మెట్టిన సంసారము మెదిగిన పాటే చాలు తొట్టి కన్న వారినెల్ల దూర నోపమిందుకు నొసల వ్రాసిన వ్రాలును సిగితే కొసరి జగము నాకే కొత్తలయ్యనా ఉసురుతోడి సుఖము ఉండిన పాటే చాలు కొసరి జన్మము లింకా ఏలినవాడు శ్రీహరి ఏమి చేసినా మేలే వేళతో నాతడే శ్రీ వెంకటేశుడు పాలించ నాతడు మమ్ము పదివేలు లాగులను ఈలాగులనే సుఖయించేమునేము